అజ్మీర్ షరీఫ్ వీళ్ళు ఎంక్వైరీ చేస్తారా చేయడు హిందూ సమాజం నిర్వీర్యమైన సమాజం కనుక వీళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు ది నాట్ మెంట్ ఫర్ ద ఎంక్వైరీ ఎంక్వైరీ చేయాలంటే ఆత్మస్వరూపాన్ని గురించి ఎంక్వైరీ చేయాలి రామ జన్మభూమి గురించి ఎంక్వైరీ ఏం చేస్తారు ఇట్ ఈస్ వేస్ట్ అండ్ ఫై అక్కడ విశ్వాసం అది విశ్వాస ఆధారితమైన సమాచారం ఇక్కడ పుట్టాడు అయోధ్యలో అందాజాగా ఉంది అయోధ్య ఇదే హిస్టారిక్ ప్లేస్ రామా ఇదే హిస్టారిక్ ప్లస్ ఇక్కడ కుట్టాడు బస్ ఇండక్ట్ టౌన్ సిహాసి అయిపోయింది బస్ ఇక్కడ మా అందరూ అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ అంతే దాని మీద ఇంక్వైరీ అన్నది చాలా పొరపాటు అంటే ఎంక్వైరీగా ఒప్పుకోకూడదు ఎంక్వైరీ అయ్యి ఏమైనా అర్థం ఉండడానికి ఇది ఇది ఎవరు నిస్పాటు ఉండక సమ్ ఎంక్వైరీ సమ్ కోర్టు కేసు అసలు కోర్టుకే వెళ్ళకూడదు కోర్టు కూడా రిజెక్ట్ చేయాలి కోర్టు షుడ్ నాట్ యాక్సెప్ట్ సచ్ కేసెస్ కానీ కోర్టు కూడా మన కోర్టు వ్యవస్థ అన్ని ఉన్నట్టుగానే కోర్టు వ్యవస్థ ఆ జడ్జీలు కూడా వాళ్ళకి అక్కర్లేని దాంతో వాళ్ళు వేలు పెడుతూ ఉంటారు వేలు పెట్టి ఇలా చేయి అలా చేయంటూ ఉంటారు అసలైంది చేస్తారు అసలైంది చేయిల్చి తొందరతగా చేసాల్సిన వివ అవి తేల్సారు వాళ్ళకి అక్కర్లేని దాంట్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇంటిగేషన్ అని అలాంటిది ఉండకూడదని కొంతమంది అభిప్రాయం ఉండాలని ఇంకో అభిప్రాయం ఏవో చాలా గడబిడ వ్యవహారం అనిలే సో శ్రద్ధస్వ సౌమ్య సౌమ్య ఏతన్ నా నిసే నశ్వసి సూచుకలేదు తికలసోమ్యా ఏ సహాయక్రోధ బీజశ్యామిన్న సూక్ష్మ అదృశ్యమాన కార్యభూ స్థూల శాఖాస్కంధలపలాశలాన్ ఠత్యుత్పన్న సన్ ఉద అధ్యాహార్య సో చూడండి తథాపి కంటికి కనబడనంత సూక్ష్మమైనదైనప్పటికీ ఏతస్య షష్ఠీలన్నీ ఓదండి పెట్టుకోవాల్సింది ఏతస్య పక్కన సౌమ్య ఉందనుకోండి ఏతస్యాన్ని సౌమ్యాలో ఏతస్య షష్ఠి శూన్య సంబోధన దీని దానికి ముడీయకూడదు ఆ పక్కన ఏషహ అని ఉంటుంది ప్రధమ దాంతో కలపకూడదు మహాన్యుధ ప్రధమ దాంతో కలపకూడదు అనిమ్ కలుపుకోవాలి ఏత్య బీజస్య అనిమ్ సూక్ష్మస్య అదృశ్య మానస్య అవన్నీ ఓ ముద్ద తెలుస్తోంది కదండి షష్ఠి ఏకవచనం కాబట్టి ఈ బీజము యొక్క అనిమ్న సూక్ష్మస్యా అనర్థం బీజస్య బీజము యొక్క అనిమ్న షష్ఠి అవయవ షష్ఠి ఆ బీజానికి అవయవంగా బీజం లోపల ఉంది అనిమ్న అంటే సూక్ష్మమైన తత్వము ప్రాణతత్వము సూక్ష్మము అంటే అర్థం ఏంటి అదృశ్యమానస్య కనబడేది కాదు ఆ సూక్ష్మతత్వము యొక్క ఇప్పుడు ప్రథమావిభక్తులు కార్యభూత దాని యొక్క కార్యము అయినది అంటే దాని నుంచి పుట్టింది దాని నుంచి పుట్టింది కార్యభూత ఏటది ఏష ఇది ఇదంటే మహాన్య బ్రోధ గొప్ప మర్రి చెప్పు ఇంకా ఇటువంటిది స్థూల చాలా పెద్దది స్థూల వెరీ బిగ్ తర్వాత ఉనికి బిగ్గునే కాదు వెరైటీ కూడా ఉంది శాఖ స్కంధఫల పలాశవా కొమ్మలు కొమ్మలు శాఖ పెద్ద కొమ్మలు స్కంధ అంటే చిన్న కొమ్మలు లేకపోతే స్కంధ అంటే పెద్ద కొమ్మలు శాఖ అంటే చిన్న కొమ్మలు వాటెవర్ తర్వాత ఫల ఫల అంటే పళ్ళు పలాష అంటే ఆకులు ఇవన్నీ ఉన్నాయి ఈ వెరైటీ అంటా ఉండవు జగత్తులో జగత్తు పెద్దది అవుతుంది వెరైటీ కూడా ఉంటుంది అందుకోసం అలా చెప్తారు ఆ అల్లాగంటిది పిష్ఠీ పిష్ఠది అంటే నిలిచి ఉన్నది ఉత్పన్న సన్ ఆ సూక్ష్మమైన బీజం నుంచి పుట్టి అలా నిలిచి ఉన్నది మంత్రంలో తిష్టతి అని ఉండే శంకర్ అంటారు ఆ బీజం నుంచి ఉత్తిష్ఠతి లేచి నిలబడింది అని కూడా నేను చెప్పచ్చు తిష్టతీకి ఉత్తిష్టతీటి వా పుట్టి నిలబడి ఉన్నది అర్థం చెప్పండి లేకపోతే పుట్టినదై పైకి లేచినది ఆ బీజం పైకి లేస్తుంది కదండి అని చెప్పండి అంటే మరి ఉత్తిష్టతి చెప్పాలంటే ఉత్తు కావాలి కదా ఉత్తు లేనిదే ఉత్తిష్టతి తీసుకురండి ఉద అధ్యాహార్య ఉబ్దాన్ని అధ్యాహారం చేసుకోండి అండ్రస్టు అధ్యాహారం అంటే అండ్రస్టు ఉన్నట్టుగా మీరు భావన చేసుకుని ఉత్తిష్టతేన అర్థం చెప్పచ్చు ఓకే సో దీన్ని బట్టి ఏం చేయాలైతే ఇప్పుడు అంటున్నారు అతసోమ్యా సత ఏవాణి నామరూపాదిమత్కార్యం జగదుపన్నీ ఏమిటి శ్రద్ధ చూపించాల్సిందేమిటి ఈ బీజం నుంచి జట్టు పుట్టింది అని శ్రద్ధ చూపించాలా దాంట్లో శ్రద్ధ చూపించాల్సిందే ఉంది అది దృష్టాంతం కదా దృష్టాంతంలో కూడా శ్రద్ధ చూపించాల్సి వస్తే ఇంకా దృష్టాంతమే కాకుండా పోతుంది శ్రద్ధకి శైతికి సంబంధం లేకుండా తెలిసి సమాచారం కానీ అక్కడ కూడా శ్రద్ధ ఎక్కడ అవసరం అంటే దాంట్లో ఉండే బీజశక్తి ఇన్ఫినిట్ అన్నదానికి శ్రద్ధ కావాలి అదర్వైజ్ ఈ బీజం నుంచి ఈ చెట్టు వచ్చింది అన్నదానికి శ్రద్ధ అక్కర్లేదు సో ఇప్పుడు చెట్టు ఉందనుకోండి దాని కింద వేళ్ళు ఉన్నాయి అని తెలుస్తుందంటారా లేదంటారా లేకపోతే తవ్వేసి పైకి తీస్తే కదా తెలియలేదు అది తెలుస్తుంది ఎందుకు తెలుస్తుందంటే ఏదో ఓ చూస్తే తర్వాత తెలుసుకుంటుంది ఓ మొక్కకు వేళ్ళు ఉన్నాయనే సంగతి చూసినప్పుడు మిగతా కూడా ఉంటాయి అక్కడంత పెద్ద శ్రద్ధ శ్రద్ధ దేనికి కావాలంటే అసత్ అనిమా యశోణిమా అత్యంత సూక్ష్మమైంది ఎంత సూక్ష్మము అంటే ఆకాశము కంటే సూక్ష్మము అన్నిటికంటే సూక్ష్మము ఆకాశము వ్యాపకం కూడా అవుతుంది సూక్ష్మం అంటే ఆకాశము కంటే సూక్ష్మము ఆత్మ చైతన్యము వరబ్రహ్మ అంత సూక్ష్మము సో ఆ సూక్ష్మమైన అసత్తు నుండి ఈ స్థూలమైన జగత్తు కార్యం జగత్ కార్య జగత్తు నామరూపాధిమత అనేకములైన నామరూపములతో ఆదిశబ్దం చేత కర్మ అనేకములైన క్రియలు కూడా ఉంటాయి నామరూపాలు క్రియలు క్రియంటే పదార్థము దేశమునందు మూవ కాలములో మూవ్ అయ్యడమే క్రియంట పదార్థము దేశము కాలము ఉన్నాయండి పదార్థము దేశము కాలము ఉంటే ఇప్పుడు క్రి ఉంటుంటాయి క్రి అంటే చలమ అంటే మూవ్మెంట్ ఈ పదార్థం ఈ దేశంలో ఆ కాలంలో మూవ్ అవుతుంది కాలం లేకపోతే మూమెంట్ ఉంటుందండి ఉండదు ఈ సెకండ్ లో ఇక్కడ ఉంది నెక్స్ట్ సెకండ్ లో అక్కడ ఉంది దాన్ని మూమెంట్ అంటారు దేశం ఉండాలి కాలం ఉండాలి పదార్థం ఉండాలి సో అప్పుడు క్రియ సిద్ధిస్తుంది నామ రూప కర్మ ఈ మూడు ఈ మూడు విభిన్నములు ఉన్న ఆది శబ్దం చేస్తుంది క్రియ అటువంటి జగత్ వెరైటీ వెరీ గేటెడ్ యూనివర్స్ అది అత్యంత సూక్ష్మమైన ఆ సత్తు నుంచి పుట్టినది అంచేతనే జగత్తులో మీరు ఏ అంశాన్ని తీసుకున్నా ఆ సత్తు యొక్క లక్షణం అక్కడ మీకు కనపడుతూ ఉంటుంది ఉన్నది అన్నట్టుగా కనపడుతూ ఉంటుంది ఘటము అప్పుడు సత్తు నుంచే కదా అంచేతనే ఘటము ఉన్నది సూర్యుడు ఉన్నాడు లేదండి ఏమీ లేదు ఘటము లేదు అన్నారు అనుకోండి ఆ లేదు అన్నది కూడా ఆ ఉన్నది రిఫరెన్స్ తోనే ఉంటుంది లేదు అన్నది ఉన్నది ఇండిపెండెంట్ లేదు అన్నది ఉన్నది అనేదానికి రిఫరెన్స్గా రిఫరెన్షియల్గా ఉంటుంది అంటే ఇది రెలిటివ్ లేదు అన్నారు అనుకోండి మీరు లేదు అంటే ఏమిటి లేదు అంటే అంతకుముందు నేను చూసి ఉన్నది అది లేదు అని అనుకున్నాను సో అటువంటి అసత్ దాని విషయంలో నేను శ్రద్ధను వహించు సపోజ్ మీరు అంటారు ఎందుకంటే శ్రద్ధ పెట్టడం ఎందుకండి ఆ నేను ఈ దీంతో శ్రద్ధ పెట్టాల్సిందేమిటి అని మీరు అన్నారనుకోండి ఇంక మీరు శ్రద్ధ పెట్టక్కర్లా మీరు జీవన్ముక్తుడైతే అదన్నా ఒకడు ఒక ఒకడు ఉండేవాడు అతనికి తాను ర్యాట్ అని అనుమానం ఒక సిండ్రోమ్ అనమాట సైకలాజికల్ సిండ్రోమ్ తాను ఎలగనాను అనుమానం అతనికి తాను ఎలకనాను అనుమానం వస్తే ఈ ఇప్పుడు సైకాలజిస్ట్ దీనికి పంపించారు పంపిస్తే ఇప్పుడు ఈ సైకాలజిస్ట్ నీతో చెప్తాడు ఏమని చెప్తాడు నువ్వు మనిషివి ఎలా కవు కాదు అని చెప్తాడు చెప్తే వాడు అంటాడు నేను మనిషి అని మీరు చెప్తుంటే నాకేమో అలాగే అనిపిస్తోంది కానీ మళ్లీ నేను ర్యాప్ నాకు బాగా దృఢంగా వచ్చేస్తోంది అని చెప్తాను చెప్తే అప్పుడు వాడు అంటాడు శ్రద్ధస్వ త్వం మనుష్య నీవు మనిషివి నీవు శ్రద్ధ పెట్టు నేను చెప్పిన మాట నువ్వు శ్రద్ధగా స్వీకరించు అలా అంటే తను ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మనిషిలాగా బిహేవ్ చేయి బిహేవ్ లైక్ హ్యూమన్ బీయింగ్ డోంట్ బిహేవ్ లైక్ హీ వాస్ బిహేవింగ్ లైక్ డోంట్ డూ దాట్ జస్ట్ బీ హ్యూమన్ బీయింగ్ బిహేవ్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్ బికాస్ యూ హ్యాపన్ టు బీఎ హ్యూమన్ బీయింగ్ శ్రద్ధస్వ అని చెప్తారు అప్పుడు అతను వచ్చి ఎస్ సార్ ఐ నౌ నో ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్ అని చెప్పాడు అనుకోండి అప్పుడు క్యూర్ అయిపోయింది అంతే అప్పుడు ఇంకా మళ్లీ క్యూర్ చేయాల్సిన అవసరం ఉండదు ఇంక శ్రద్ధస్వ సౌమ్యవన్నీ చెప్పాల్సిన అవసరం ఉండదు కానీ అంతవరకు చెప్పాల్సి ఉంటుంది అదేవిధంగా తత్వమసి నీవు ఆ సత్ ఏది కలదో జగత్తంతకి మూల కారణముందున్న సత్ అది నీవే అయి ఉన్నావు నీవి దేహము మనస్సు కాదు ఆ సతే నీవు ఆ దేహము మనస్సునందు అది ప్రకటమైనప్పుడు ఆ సత్ ఆ చైతన్యంలో సత్యత అది ఆ చైతన్యంలో ఈ దేహము ప్రకాశిస్తే ఆ ప్రకాశింపబడిన దేహము మనస్సు నేను అనుకుంటూ నువ్వు భ్రమపడ్డావు ఎందుకు ఈ భ్రమపడ్డావు ఎందుకు భ్రమపడాల్సి వచ్చింది అంటే నిన్న భ్రమపడ్డావు కాబట్టి భ్రమపడ్డావు ఉత్తరత్తరాధ్యాసకి పూర్వపూర్వాభ్యాస కారణం అవుతూ ఉంటుంది నిన్న భ్రమపడ్డావు కాబట్టి ఈవేళ భ్రమపడ్డావు నిన్నెందుకు భ్రమపడ్డావు మనవరకు బ్యాక్ అజ్ఞానం అనాది అజ్ఞానం అన్నది కాబట్టి అంటే ఎక్కడో దానికి బిగినింగ్ అజ్ఞానానికి బిగినింగ్ ఉండదు అజ్ఞానానికి బిగినింగ్ ఉందనుకోండి ఆ బిగిన్ కాకముందు ఏమిటో ఉండాలి మీరు జ్ఞానం అయ్యి ఉండాలి జ్ఞానం అజ్ఞానందుకు అవుతాడు కాబట్టి సరే వేరే ప్రాబ్లమ్స్ ఏదే కాబట్టి సో ఇట్ ఈస్ బిగినింగ్ లెస్ అజ్ఞానం బట్ ఇట్ కెన్ ఏం ఉండాలి యూ వాంట్ ఇట్ కెన్ ఎన్ సో కనుక యాజ్ ఎ ఫస్ట్ స్టెప్ శ్రద్ధ స్వ సపోజ్ చూస్తే aa satana meer annamaro adi nene suppose you know that how can know how to know ippudu naagu spashtanga telustu untundi i wish i can explain it's a problem personal is a problem ippudu party is an meer annaru ee party is annapudu you are talking about business a business yeah don't worry about party వాటి గురించి చింత చేయకండి పార్టీ నామరూప వాటి యూఆర్ మీరు కన్సిడర్ మీరు రెక్కన్ చేసేది ఏమిటంటే ఈజినెస్ సో ఈజినెస్ మీరు ఈజినెస్ రెకండ్ చేస్తున్నారా లేదా అనేది మీకు సందేహం అయినా నేను డీల్తో మీ నెత్తికి మీరు ఒక ముట్టుగా ముడతాను అప్పుడు తెలుస్తుంది మీరు ఈజినెస్ రికడ్ చేస్తున్నారో మరి లేదో తెలుస్తుంది సో వాట్ ఏ మీన్ ఈజ్ యూఆర్ రెకనింగ్ విత్ వాట్ ద ఈజినెస్ ఆ ఈజినెస్ తో పేరు పెట్టుకున్నామంటే ఒకసారి పెట్టుకోవచ్చు ఆ పార్ట్ అని పెట్టుకోవచ్చు ఆ పేరు గురించి మీరు చెంత చేయకండి బంగారం పట్టుకుని టూకం వేస్తున్నారండి ఏం టూకం వేస్తున్నారా అంటే నెక్లెస్ నెక్లెస్ లేదు ఏం లేదు మాట్లాడతాం బంగారం టూకం వేస్తుంటే డిస్టమ్ చేయదు అని అన్నట్టుగా సో ఐఎమ్ రెకనింగ్ విత్ ఈజినెస్ ఇప్పుడు ఈ ఈజినెస్ ఇది అనుభవానికి రావాలి కదా అనుభవానికి రాకుండా రెక్కర్నే చేస్తారు యు హో ఇట్ సో ఈజీనెస్ విచ్ ఈజ్ నో ఇప్పుడు ఆ ఈజినెస్ As it is known to you, is it in you or is it outside of you? It is in you. Outside of you like aniquisnu. In the name, Allah has anikoda in the name of Allah. Outside of you, anikoda in the name of Allah has aniquisnu. If you ask the question, is it in or out? Out or not, aniquisnu, aniquisnu. ఉన్నది గ్యాస్ టు బి లోడెడ్ ఇన్ ది మైండ్ దాన్ ఓన్లీ యూ విల్ సీట్ లేకపోతే పుస్తకం ఉందని కూడా మీకు తెలీదు కాబట్టి ఏదైతే ఉందని ఇప్పుడు ఫోటో తీస్తున్నారు ఫోటో తీసుకున్న చూస్తున్నారు అది చూసుకుంటే మీరు ఏదో చూస్తున్నారు కదా మీరు చూస్తున్నది కెమెరాలో ఉందా కెమెరా బయట ఉందండి కెమెరాలో ఉందండి సపోజ్ కెమెరా బయట మాత్రమే ఉందనుకోండి అప్పుడు మీరే మీరే చూసి కెమెరా అడ్డుపడిపోదుగా అయిపోతుంది కెమెరా బయట ఉన్నది మీరు ఇలా కన్నుగట్టు చూస్తున్నప్పుడు బయట ఉన్నది చూస్తున్నారా కెమెరాలో ఉన్నది చూస్తున్నారా కెమెరాలో ఉన్నది చూస్తున్నారు కానీ మీరు ఏమనుకుంటారు బయట ఉందా కాబట్టి పాట్ ఈజ్ అన్నప్పుడు వెన్ యూ ఆర్ రికార్డింగ్ విత్ దట్ ఈజినెస్ దట్ ఈజీనెస్ ఈజీ ఈజ్ ఇట్ ఇన్ యూ ఆర్ ఈజ్ ఇట్ అవుట్ సైడ్ ఆఫ్ యూ ఇట్ కానీ అవుట్ సైడ్ ఉందని అనుక్కోవడానికి అలవాటు పడుతుంటారు అలా అలవాటు పడుతుంటారు అజ్ఞానం అన్నా అలవాటు అన్నా ఒకట రెండు వేలు కాదు అంతే అతను కూడా ఇది మా అలవాటండి అని చెప్పి అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయకూడదు ఇది మాకు అలవాటు అనే అక్కడ కురుతుంది అది అజ్ఞానం అనేది హ్యాబిట్ మహాత్ములు హ్యాబిట్ అనే పదాన్ని ఇగ్నరెన్స్ అనేదానికి సమానార్థకంగా వాడతారు ఇది ఇగ్నరెన్స్ habit is ignorance. You are habituated to think like that. It is your ignorance on there. It is there. You have never addressed it. Therefore, it is there. Kanuka, if it is <makes> satamadhi, <makes> me, me swarupamai onnada, me can'ta bhaikunda. Me swarupamai onnada. A satamiru, tatvamasi. Kya bhaatsa hai, ki tatvamasi ni enni rakāluga dhani varnin satanika aukasham ondha chodhani. ఎందుకంటే మరి ఆత్మ వస్తువు అంటే అలాగే ఉంటుంది కొత్తది చెప్తున్నట్టు అనిపించదు బట్ ఇట్ ఈజ్ ఎవర్ న్యూ అండ్ ఎవర్ ఫ్రెష్ ఇట్ ఈజ్ ఎవర్ బ్యాసిలింగ్ అండ్ ఎవర్ ఫ్రెష్ అండ్ అది ఏం చేస్తుందంటే తప్ప మొసీ విచారం ఏం చేస్తుందంటే మనిషిని సంసారము యొక్క పరిధిలోంచి పైకి తీసుకొచ్చింది వీడు సంసారము పరిధిలో వీడు కొట్టుమిట్లాడుతూ ఉంటాడు ఈ సంసారము పరిధి అంటే అది అంత ఏ టు జీ ఇట్ ఈస్ ఇమాజినరీ ఇమాజినరీ ఇట్ ఈజ్ ఇమాజినరీ దాంట్లో ఏమీ సర్చర్ అంటే మరి ఇమాజినరీ అంటే అంత గట్టిగా ఇలా కనపడుతోందని మీరు అనొచ్చు మరి అదే దాంట్లో ఉండే రహస్యం నేను ఆశ్చర్యపోయేవాన్ని ఇప్పుడు ఏసీ కరెంట్ ఉంది ఆల్టర్నేటింగ్ కరెంట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ డీసీ ఏసీ అని కొన్ని ఉన్నాయి ఈ డీసీని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈక్వేషన్స్ కొన్ని ఉంటాయి ఏసీని ఎక్స్ప్లెయిన్ చేసి ఈక్వేషన్స్ ఉంటాయి ఈ ఏసీ ఎక్స్ప్లెయిన్ చేసే ఈక్వేషన్స్ లో ఇమాజినరీ నెంబర్స్ ఉంటాయి స్టేట్ రూప్ మైనస్ వన్ విచ్ ఈస్ కాల్డ్ ఐ అంటే ఐ అని పేరు స్మాల్ ఐ దానికి ఇమాజినరీ నెంబర్ పేరు ఈ ఏసీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇమాజినరీ నెంబర్సే పడతారు ఎందుకు ఈ డీసీలో అన్ని రియల్ నెంబర్స్ ఏసీలో అన్ని ఇమాజినరీ నెంబర్స్ మీరు పుస్తకాలు చూస్తే తెలుస్తుంది అయితే ఏసీబీఎలా డీసీబీఎలా డీసీఎస్ ఎక్కడైనా ఉందండి బ్యాటరీలో అక్కడ ఏదో ఒకసారి కూడా కానీ మన బౌతికంగా ఏసీఏ కదండీ కానీ ఆ ఏసీని జడ్జి ఆ ఏసీని వర్కౌట్ చేయాలంటే దాన్ని దాన్ని అనలైజ్ చేసి ఎక్స్ప్లైర్ చేయాలంటే ఇదా ఐదు మీద ఉంటుంది ఇమేజినేరీ నెంబర్స్ ఎందుకు అలా ఉందో నేను అంత లోతుగా పరిశీలించలేదు బట్ సో చాలా దృఢంగా ఉంది కాబట్టి అది సత్యం మీరు అనుకోవద్దు సినిమా ఎంత దృఢంగా ఉంటుంది చాలా దృఢంగా ఉంటుంది ఇట్ ఈస్ ఇట్ ఈస్ హైలీ సర్టివేటింగ్ అండ్ యూ గెట్ అబ్జార్డ్ ఇట్ అండ్ యూఆర్ మూడ్ బై the events of the picture, you are moved by yourself. So, but all said and done, at the end of the day, it is unreal. Jivitaṁ kudāṁta. The events, living is unreal. Life alone is real. So, living no ye me reality lezu. It is all imaginary. Ancetana, ā imaginary samusharun lo mano yeh pūlu dhāntlo nehe kottu mīklātta onta. I tattvamasi vichāram e ingoštu nun te, ఒక్కసారి తిలక పట్టుకుని వీడిని ఒక్క లెవెల్ పైకి తీసుకెళ్తుంది తీసుకువెళ్ళి ఇట్ ఎన్ అటెంప్ట్ ఈజ్ మేడ్ టు గివ్ ఎన్ విషన్ ఆ దృష్ణంలో శ్రద్ధ పాలు ఎక్కువ అట్లీస్ట్ దిగింది ఎందుకంటే ఆ దృష్ణంలో ఉండే కంటెంట్ ఏదో మీకు అది చేతికి అండదు కానీ ఏది ఆ విషయం వల్ల ఒకవేళ ఉన్నట్టుంటే ఏది చేతి అందుతో గట్టిగా అందుతో ఉందో అది యూస్లెస్ అని అన్్రియల్ అని తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది అంచేతనే చేతికి అందిది కంటికి కనపడేది మన జీవితాలను బాగా గట్టిగా శాసించేది అన్్రియల్ ఏది చాలా నిర్ద్యులస్ గా ఉంటుందో ఏదైతే చేతికి అందరి విధంగా ఉంటుందో మనస్సుకి బుద్ధికి అందదో అది రియల్ మరి ఇప్పుడు శ్రద్ధ కాకపోతే ఇంకేం కావాలి శ్రద్దే కావాలి విధుని వ్యక్తి శ్రద్దే కావాలి శ్రద్ధ లేకపోతే అసలు ఒక అడుగు మీరు ముందుకు వెళ్ళలేదు అంచేతనే శ్రద్ధ లేని వాళ్ళు ఉపనిషత్ వాచ్యంతు శ్రద్ధ లేని వాళ్ళు వాళ్ళకు ఉపనిషత్ అర్థం కాదు దే జస్ట్ కాంత్ గ్రాస్ప్ ఇట్ ది జస్ట్ డోంట్ హ్యావ్ ఎ క్లూ అబౌట్ చాలా ఇగ్నరెంట్గా ఉంటారు దే జస్ట్ డోట్ హ్యావ్ ఎ క్లూ ఉంటారు సో నాన్ ఇష్యూస్ మీద దగ్గలాడుతూ ఉంటారు ఎందుకంటే సత్యం యొక్క క్లూ ఎప్పుడైతే లేదో నాన్ ఇష్యూస్ మీద దగ్గలాడుకుంటూ ఉంటారు అసలు సత్యాన్ని పట్టుకుని మనం ప్రోగ్రెస్ అవ్వాలనే ఆలోచన ఉండదు నానుష్యు మీద దెబ్బలాడతాం సో దట్ ఈస్ హౌఫ్ హ్యూమన్ మైండ్ వర్క్స్ అనివే కాబట్టి శ్రద్ధ స్వ నామూపవత్ జగత్ అత్యంత సూక్ష్మాత్ సద్రూపాత్ నామరూపరహితాత్ సతో జాయత అది కారణం వరకు రాలేదు మనం సారీ సారీ ఓకే శ్రద్ధస్వ సౌమ్య అటువంటి సత్తు సూక్ష్మమైన సత్తు నుంచే ఈ స్ఫూలమైన జగత్తు పుట్టింది ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోవాల్సి ఉంటుంది తెలుసుకునే మార్గంలో పార్ట్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ నోయింగ్ దాంతో భాగంగా నీవు శ్రద్ధస్వ కానీ శ్రద్ధ వహించి చూడవలసింది ఆ శ్రద్ధని కొంచెం వర్ణిస్తారు చూడండితోర్థ तथ्वेवगम्यसूक्षु बाह्यसमसभाप्रवृत्स असत गुरतराया श्रद्धायालगतम्व ేతి చాలా గొప్ప వాక్యం శంకర్ల యొక్క వాక్యము చాలా గొప్పది ఈ రోన్యాగమాభ్యాం నిర్ధారి అర్థమ్యత ఇప్పుడు ఒక విచనమున్నది దాన్ని న్యాయము అంటే యుక్తి న్యాయము అంటే యుక్తి లాజిక్ రషమేది అది ఆ విషయాన్ని నిర్ధారిస్తోంది ఆగమము అంటే శాస్త్రం ఆగమం అంటే శాస్త్రం ఉండదు అగత్యతీత్యాగమ గు గురు శిష్య పరంపరలో వచ్చిన దానికి ఆగమం అని శాస్త్రం ఆగమం అంటే పాంచరాత్రాగమం శైవాగమం అలా కాదు ఆగమం శాస్త్రం అని అర్థం అవి పుస్తకాలు ఉన్నాయో వాటికి ఎవో పేరు పెట్టారు ఎందుకంటే ఆగమ విద్వాన్ ఉంటుంది ఆ టాపిక్ వేరు అలా కాదు ఆగమము శాస్త్రం కాబట్టి ఇదిగో ఇది మా ఆగమో ఇదే అని అనకూడదు కనుక ఆగమము అంటే వేదము ఉపనిషత్తు సో ఈ న్యాయమో ఉపనిషత్తు సో యుక్తి ఎంత బాగా చెప్పాలో అంతవరకు చెప్తారు ఉపనిషత్ వ్యాప్త్యం మనకి యుక్తితో ఏది స్పష్టంగా తెలుసుతోందో దాన్నే ఉపనిషత్తు కూడా బోధిస్తోందంటే ఇంకా దీంట్లో సందేహానికి అవకాశమే ఉందండి ఏమీ లేదు గత తథ అది అంతే అని ఇది అవగమ్యతే అని స్పష్టం ఇంక దీనికి శ్రద్ధెందుకు దీంట్లో ఇంక శ్రద్ధ ఎత్తి చెప్పామో సత్తు నుంచి జగత్తు పుట్టింది అని ఉపనిషత్తు కూడా అదే విషయాన్ని చెప్తోంది ఇంక దీంట్లో శ్రద్ధెందుకండి కావాలి యజ్ఞపి శ్రద్ధకి అవకాశం లేదు అని అనిపిస్తుంది తథాపి అయినప్పటికీ అత్యంత సూక్ష్మేషు అర్థేషు ఇది చాలా చాలా సూక్ష్మమైన విషయం చాలా చాలా సూక్ష్మమైన విషయం ఎంత సూక్ష్మమైన విషయం అంటే పాఠం చెప్పేప్పుడు నేను చాలా భయపడతా ఎందుకు భయపడతానంటే నేను చెప్పి మాటలు చాలా లౌకిక అనుభవానికి పూర్తి విరుద్ధం హండ్రెడ్ డిగ్రీస్ విరుద్ధంగా ఉన్నాయని నాకు తెలుస్తూ తర్వాత సంసారంలో కొంత నిమగ్నమై ఉన్నటువంటి సందర్భంలో ఈ చెప్పి మాట అది మనసుకి ఎక్కదు చాలా చేదుగా ఉంటుంది అది చాలా ఇమోషనల్ గా విడిక్లస్ గా యుడిక్లస్ గా భాషిస్తుంది అని కూడా నాకు తెలుస్తూ ఉంటుంది ఐ ఐ నో ఐ సీ దాంతో అది చెప్పాలి అంటే నాకు భయం వేస్తుంది నేను నా అనుభవం చెప్తున్నాను కానీ ఒకప్పుడు ఏమవుతుందంటే నాకుండే ఓవర్ చూసి చేసి ఉంటూ చెప్పేస్తాను చెప్పేసి నేను మామూలుగా యూఎస్ లోను అక్కడ ఇటువంటి అనుభవం వస్తూ ఉంటున్నప్పుడు చెప్పేసిన తర్వాత వాళ్ళ ముఖాల్లో చూసి అయ్యో చాలా పొరపాటు చేసే విధాలని అనుకుంటాను పొరపాటు చేశామనుకుని చాలా విగ్రత్త అయిపోతూ మనస్సుతో బాధపడుతూ బయటకు వస్తారు బయటకు వస్తే ఎవరో విద్యార్థి వస్తారు నలభై యాభై మందిలో ఒకరు వస్తారు వచ్చి స్వామిజీ చాలా బాగా అంటే అంటే ఏమో నేను బాగా అంటే చాలా అద్భుతంగా చెప్పారండి అంటే అంటే నేను చాలా అధికంగా చెప్పేసానేమో ఇది ఇంతల్లాగా ఇంత కఠోరంగా వైరాగ్యాన్ని కానీ తత్వాన్ని కానీ ఇంత బలంగా ప్రతిపాదించాల్సిన అవసరం లేదేమో కానీ స్లోగా అలాగా స్టెప్ వైజ్ ఇంకొంచెం డైల్యూట్ చేసి చెప్పొచ్చేమో అలా చెప్తే బాగుందినే నాకు ఎందుకునో భగవంతుడు నన్ను ఇలా ఎందుకు తయారు చేశాడు అలా ఎందుకు చెప్పలేకపోయాను నేను అని నేను అనుకుంటే నోనో డోన్ మేక్టేక్ బీ వాట్ యు స్పాంటేనియస్ అది నువ్వు ఎలా చెప్పాలనుకుంటావు అలాగే చెప్తా ఉండు అంతేగాని నువ్వు ఇలాంటి పిచ్చి ధరలో పడకు అని వీ ఇలాంటి అని ఒకళ్ళు ఇద్దరు అంటూ ఉంటారు ఇదో డైలమా ఇదంతా ఎందుకు చెప్పానంటే అత్యంత సూక్ష్మేశ్వర్థేషు ఈ విషయములు అత్యంత సూక్ష్మమైన ఎంత సూక్ష్మమో అంటే ఇప్పుడు ఒక వ్యక్తి కామన నేను మాట్లాడాను మాట్లాడానంటే నన్ను ఏం చేయమంటారు అక్కడ ప్రజహాతి యథా శ్లోకం ఉంటుంది దాన్ని మరి కామన్ గురించి మాట్లాడుకుంటే ఇంకేం మాట్లాడింది విషయా వినివర్తంతే అంటో లేకపోతేంద్రియాన్ని సంయమ్య యుక్త ఆశీతమ అని అలాగే స్థితప్రజలక్షణాలు ఈ శ్లోకాలు పాఠం చెప్పుకుంటే కామన్ గురించి అది ఉన్నది కొండ బదగొట్టినట్టు చెప్పడం అని అలాగే అలాగే శ్రీకృష్ణుడు చెప్తుంటే మనం మాత్రం దీనికి ఏమో భాగవతం నుంచి ఒక ఉద్దేశం అది ఇంతకంటే కూడా ఇంకా గట్టిగా ఉంది నాలుగు కొండలను బయట కొట్టినట్టుగా ఉంటుంది ఇలా చెప్తుంటే వాళ్ళు దే కెనాట్ హ్యాండిల్ ఇట్ దిస్ హౌ లైఫ్ కెన్ బి దేన్ వితౌట్ దిసే అంటే నేను అంటాను అవును కరెక్టే ఐ హ్యావ్ ఓవర్ ఇంకేముంటాను ఒకసారి నేను అన్నాను ఓ మాట అన్నా డిసీజ్ ఆల్ డిసీజ్ మళ్ళీ ఎక్సెప్షన్స్ ఏముండవు బిగిన్స్ ఇన్ ది మైండ్ అని చెప్పాను అంటే క్లాస్ లో యాభై మంది ఉన్నారు యాభై మంది ఏంటో డెబ్బై మంది ఆదివారం డెబ్బై మంది అక్కడ అమెరికాలో చెప్పాను డెబ్బై మంది వస్తే ఆ డెబ్బై మందిలో ఓ పది మంది డాక్టర్స్ ఉన్నారు నేను గాడ్ బ్లెస్డ్ ఎప్పుడైనా మోకాలు నిప్పున్నా తల నొప్పున్నా వాళ్ళనే వాళ్ళే పాపం మందులు తీసుకుంటాం కడుగుకోక్కర్లేదు అలా ఉన్నారు కాబట్టి మీరు డెంటిస్ట్ ఎవడలా ఉన్నాడు ఆడ అడిగాడు అయితే ఒక ఆయన చిత్తచేగన్య స్వామికి డెంటిస్ట్ మా మిత్రుడు ఉన్నాడు నేను మిమ్మల్ని ఇంకేట్ సో ఆరోగ్యంగా మొత్తానికి అన్ని వెరైటీలు ఉన్నారు బ్రాంక బ్రాంక్ ఒక స్లీప్ డిజార్డర్ డాక్టర్ కూడా ఉన్నాడు యాక్టింగ్ గా అని దానికి సంబంధించిన డాక్టర్ కూడా ఉన్నాడు అన్ని రకాల డాక్టర్లు ఉన్నారు వాళ్ళందరూ ముక్త అందరూ యాభై డెబ్బై మందిలో పది చోట్ల కూర్చుని ఉన్నారు కదా ముక్త కంఠంతో దే ప్రొటెస్ట్ చేయడం జీజ్జీ వాట్ యువర్ బాకింగ్ అన్నట్టుగా అని మర్యాదగా చెప్తారు అంత ఓపెన్ గా చెప్పాడు బట్ దర్ వాంట సేమ్ దే అండె సెయిమ్ అంటే నేను చెప్పాను పోనీ నేను అయితే మై స్టేట్మెంట్ మీరు ఆలోచించండి ంతటింక్ అయిపోతుంది ఎందుకంటే సృష్టిలో డిజార్డర్ ఉండదు ఇంటర్సెక్షన్ ఉండదు సృష్టిలో ఉండదు మనిషి మస్తిష్కంలోనే డిజార్డర్ ఇంటర్సెక్షన్ ఉంటుంది సృష్టిలో ఉండదు ఇది ఒక రూల్ ఇది ఈ రూల్ ఇలా ఎందుకు వచ్చిందంటే ఈ జగత్ ఎక్కడి నుంచి వచ్చింది ఈశ్వరుడి నుంచి వచ్చింది ఇప్పుడు బంగారు తోటి తయారు చేసిన నగ అవి పక్కగా మెరియటం లేదు అంటే హౌ కెనిట్ బంగారంతో చేసిందేనా అవునండి నేలిని బంగారంతో చేసిందే అవునండి అయితే మీరు బహుశా దాని మీద మట్టి ఏదో ఉంది నగిసి పెట్టలేదేమో లేదండి మట్టి లేదు నగిసి పెట్టాము అయినా మెరవట్లేదు అంటే అదే పది హౌ కెనిట్ ది ఇట్స్ కనా ఉంది అలాగే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యువర్ కర్సెప్షన్ అంటే ఇచ్చా ఉంది అదేవిధంగా ఈశ్వరుణ్ నుంచి ఎదోగా అభిమానుభూతాన్ని ధ్యాయంటే ఈశ్వరం నుంచి పుట్టిందా జగత్తు ఈశ్వరుడు అంటే ఏంటండి సతుచిత ఆనందాయినా మరి ఈశ్వరు నుంచి పుట్టిన జగత్తు సతుచిత ఆనందం అవుతుందా లేదా మరో అవుతుందా బంగారం నుంచి పుట్టిన ఆభరణము బంగారం లక్షణాలను కలిగి ఉంటుందా ఇంకెమైన లక్షణాలను రాగి లక్షణాలను కలిగి ఉంటుందా సతుచిత ఆనందం నుంచి పుట్టిన జగత్తులు జగత్తు ఏంటవుతుంది సతుచిత ఆనందం అవుతుంది మరి అసత్ నుంచి వచ్చింది అసత్ అంటే మరణము అసత్తు అని ఎక్కడి నుంచి వచ్చింది అసత్తు రాలేదు అసత్తు లేదు అంటే ఏడు మరణం అనేది లేదా లేదు దెర్ ఈజ్ నో డెత్ దెన్ వాట్ ఈస్ డెత్ ఇట్ ఈస్ యువర్ ఇమాజినేషన్ దెర్ ఈజ్ నో డెత్ మహాత్ములు డెత్ అని యాక్సెప్ట్ చేయరు వాటి డెత్ డాజ్ నో డెత్ ఓకే దెర్ ఈజ్ నో ఇగ్నెన్స్ చితి నుంచి ఇగ్నెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది దర్ ఇస్ నో అదేంటండి ఇగ్నరెన్స్ ఉంది కదండి ఇగ్నరెన్స్ ఉందా ఉంది కదండీ ఆహా తెలిసిందా ఇగ్నరెన్స్ ఉందని తెలిసింది మరి అయితే అది ఇగ్నరెన్స్ అని అలగ్య షాడో ఉందన్నాడండి షాడో ఉందంటే వీడు షాడో అయిపోతాడా లేకపోతే షాడో అని ప్రకాశింపజేసిన వాడు అవుతాడా ఇగ్నరెన్స్ ఉందని వీడు హీజ్ బి ఇగ్నరెన్స్ ఇన్ ఈశ్వర్ ఆఫ్ క్రియేషన్ ఇట్ కెనాట్ బిన్ ఈశ్వర్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఈశ్వర్ ఈ క్రియేటర్ ఈజ్ ఇన్ ది క్రియేషన్ ద పెయింటర్ ఈజ్ ఇన్ ది పెయింటింగ్ దట్ ఈస్ హవ్ ఇట్ ఈ సో ఈశ్వరుడి చిట్ అయితే క్రియేషన్ లో ఇగ్నరెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఇగ్నరెన్స్ అన్నది వీడి బుద్ధిలో ఉంది ఇక అల్టిమేట్ ఆనంద ఆనందం నుంచి దుఃఖం పుడుతున్నాం నేను ఒక ఇప్పుడు దుఃఖం ఎక్కడ ఉందంటారు వీడి బుద్ధిలో ఈశ్వరా ఈ పెర్ఫెక్షన్ ఆనంద అంటే పర్ఫెక్షన్ అని ఇంకో అర్థం ఆనంద మీన్స్ పెర్ఫెక్షన్ ఆనంద మీన్స్ హోల్నెస్ కంప్లీట్నెస్ పూర్ణత్వం మీన్స్ పెర్ఫెక్షన్ ఇంకో అర్థం ఉంది అంటే కాదండి జగత్తులో ఇంటర్ఫెక్షన్ ఉందని వీడు అంటారు వీడి బుద్ధిలో ఉంది ఇంటర్ఫెక్షన్ జగత్తులో ఇంటర్ఫెక్షన్ లేదు ఎందుకంటే జగత్తు ఈశ్వరు నుంచి పుట్టింది కనుక నా కెన్ యూ సేవ్ ఇట్ టు ఎనీబడీ దెర్ ఇస్ నో ఇంటర్ఫెక్షన్ అని ఎవరికైనా చెప్పి చూడండి మీరు సో అని చెప్పనే అత్యంత సూక్ష్మేశ్వర్థేషు దేన్నో డెత్ అని ఎవరికైనా చెప్పండి మీరు మిమ్మల్ని ఎర్రడ్డ హాస్పిటల్లో పెడతారు ఈ లోపల చెప్పాను కాబట్టి నేను బయటకు పట్టబట్ట కట్టే విన్నా గానీ అయితే దే పుట్టిన ఎర్రగడ్డ హాస్పిటల్ దేనో డెత్ అనే మాట చెప్తారు అత్యంత సూక్ష్మేశ్వర్థేషు అత్యంత సూక్ష్మములైన ఈ విషయాలని దేహానికి దేహానికి డిసీజ్ లేదు మనస్సుకే డిసీజ్ ఉంది అని ఎవరి మీరు మీరు నిజాన్ని నేను ఇంకో మాట చెప్పా ఇంతటి తోట ఆగల చెప్పా దెర్ ఈజ్ నో బాడీ అదర్ దాన్ యువర్ కాన్సెప్షన్ ఆఫ్ ఎ బాడీ దీన్ని ఎవరికి చెప్తాడు ఈ మాట ఈ మాట చెప్పాలంటే వాడు పిచ్చివాడ నేను పిచ్చివాడిని కాబట్టి చెప్పాను ఇట్ ఈజ్ లైక్ దా నార్మల్ పర్సన్ వోన్ టు సేర్ ఇస్తుంది ఎనివే బాహ్య విషయాసక్త మనసహ జనులు ఎలా ఉంటారంటే బాహ్య విషయముల్లో బాగా తగులుకుని ఉంటారు ఆసక్తం అనమాట బాహ్య విషయాల్లో నిండా తగులుకుని ఉంటారు మేమే దీన్ని మేనికులేట్ చేస్తున్నాం దీన్ని నడిపిస్తున్నాం అనుకుంటారు మా వల్లనే ఎంత జరుగుతోంది అనుకుంటారు ఏదేందో డిజైర్స్ తోటి వాటిని పర్సూ చేస్తూ ఉంటారు ఆల్ అవర్ డిజైర్స్ ఆర్ అక్కడ మీనింగ్ అండ్ ఆల్ ది ఎఫర్ట్స్ దట్ గో టు ఫుల్ఫిల్ దీస్ డిజైర్స్ ఆర్ ఈక్వల్లీ మీనింగ్లెస్ భూమి ఆర్గోయింట్ ఆర్గు going to convince విషయాసక్త మనసహ జనుడు బాహ్య విషయముల ఎందు బాగా ఆసక్తిని ఆసక్తంగా తగులుకొని ఉండటం సో అలా ఉంటా ఉంటారు కాబట్టి స్వభావ ప్రవృత్తస్య స్వభావ ప్రవృత్తస్య అది మనసహ ఏకవచనం నేను బహువచనం అనుకున్నాను షష్య సో బాహ్య విషయముల ఎందు తగులుకొని ఉంటాడు మీరు ఉంటాడు తీసి ఉంటాడు అని పెట్టాను ఏం పర్వాలేదు జాతర ఎంత వస్తున్నాడు సో మనిషి బాహ్య విషయాల్లో పూర్తిగా తగులుకొని ఉంటాడు స్వభావ ప్రవృత్తస్యా ప్రవర్తిస్తూ ఉంటాడు ఇది ప్రవర్తనకి బేసిస్ ఏంటండి మీరు యూ థింక్ థింక్ కదా మీరు థింక్ చేస్తారా దెన్ యూ యాక్ట్ రైట్ సో నౌ డీ నో నో దెన్ వాట్ ఈస్ ది బేసిస్ ఆఫ్ యువర్ థాట్ అండ్ వాట్ ఈస్ ది బేసిస్ ఆఫ్ యువర్ యాక్షన్ సెల్ఫ్ థింక్ అండ్ అంతే సెల్ఫ్ ఇగ్నరెన్స్ కి సంస్కృతంలో ఓ పదం ఒకటి ఉన్నది దాన్ని మీరు ఆశ్చర్యపడద్దు దానికి స్వభావము అని సో నేను ఒకసారి నాకు బాగా గుర్తు మా నాన్నగారిని ఏదో పథం స్వభావం స్వభావం వచ్చింది ఆయన ఒక ధంబ్రు ఒకటిట్టంబ్రు నేను ఇలాగే ఈ స్వభావశ ఇక్కడ స్వభావం అంటే అక్కడ స్వభావం అంటే ఏంటంటే ఏదో మీమాంసం ఆయన కంబ్రూలు ఏం చెప్పారంటే దెర్ఆర్ ఎక్సెప్షనల్ కేసెస్ వేరు వేడు స్వభావ ఇది చూసిన భాష్యకాల ది మీన్ స్వరూప స్వరూప అనే అర్థంలో స్వభావ సిద్ధాన్ని వాడతారు స్వభావ స్వభావ అలా వాడతారు అలా వాడిన సందర్భాలను గుర్తుపెట్టి అక్కడ స్వరూపము అని తెలుసుకోవాలి ఎక్సెప్ట్ దోస్ కేసెస్ మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్ స్వభావ అవిద్య అని అర్థం ఇట్స్ కంబ్రు అంటే అవిద్య కాబట్టి అది నా స్వభావము అంటే అదేదో గొప్ప లక్షణం అని మీరు అనుకోండి అది నా స్వభావము అది నా అజ్ఞానము అని అనుకుంట మీరు పల్లమిరుగు నీటి స్వభావం ఏమిటి పల్లానికి ప్రవహించట అలాగే మనిషి స్వభావం ఏమిటి అంటే ఇదే డిజైర్స్ ఫియర్స్ తోటి ముందుకు అడుగు వేస్తూ ఉండటం అజ్ఞాన ప్రవృతస్యా ఇత్యర్థ వాహ్య విషయంలో ఏమన్నా తగులుకున్న మనస్సు గలవాడై అజ్ఞానం చేత ప్రవర్తిస్తూ ఉంటాడు ఈ థింగ్స్ అండ్ ద బేసిస్ ఆఫ్ థింకింగ్ ఈజ్ ఇగ్నరెన్స్ యాక్ట్ యాక్టింగ్ ఈజ్ ఇగ్నరెన్స్ అలా ఉంటారు అటువంటి వాడికి ఈ సత్యం బోధించాలి అత్యంత సూక్ష్మమైన ఈ విషయాన్ని వాడికి బోధించాలంటే వాడిలో గురుతరాయాం శ్రద్ధాయాం అసత్యం చాలా ఎక్కువ గురు అంటే ఎక్కువ గురుతరాయాం అంటే చాలా ఎక్కువ శ్రద్ధ లేండే దురవగమత్వం సార్ ఈ సత్యములు వాడికి ఏ మాత్రమే తెలియదు ఎప్పుడైతే ఈ అత్యంత సూక్ష్మములైన సత్యములు వాడికి ఏమాత్రము తెలియవో అంటే ఈ జస్ట్ డజెంట్ హ్యావ్ ఎనీ క్రూ అబౌ సత్యాన్ని గురించి ఎనీ క్రూ హీ డజెంట్ హ్యావ్ అప్పుడు వాడు టీవీలో ఉదయం ఆరు నుంచి ఆరున్నరకి ఆ ప్రోగ్రాం నుంచి చూడండి ఇది ఆరాధనో లేకపోతే సమసోమా జ్యోతి ఇలాంటి ప్రోగ్రాంకి వాడు పనికొస్తాడు సమాచారం మోస్ట్లీ వద్దీ ఎక్సెప్షన్స్ ఆల్వే వాడు దొరకొస్తారు దానికి దొరికి వస్తారు పొద్దున్న ఆరింటూ వస్తాడు మీనరాశి మకర రాశి అంటూ తయారవుతాడు సో సంస్కృతం కాదు ఏది రాదు చెల్లించిన విచారణ సరిగ్గా ఉండదు సో సో ఆ టైంకి కొనకొస్తాడు జస్ట్ డజంట్ హెల్వ్ ఎనీ క్లూ అబౌట్ ద్రూ అత్యంత దురవతమము అవి ఉంటుంది సత్యం అన్నది అదే నేను కొంత ఎగ్జామినేట్ చేసి ఉండొచ్చు ఈ ఎక్స్క్యూజన్ ఫర్ దా సో దురవగమత్వం సార్ ఇత్యాహ అందుకోసమే శ్రద్ధస్వేతి శ్రద్ధ పెట్టి తెలుసుకో ఎప్పుడు కూడా జ్ఞానము యొక్క అవగాహన కొద్దే ఉన్నప్పుడు వాడు భక్తి గురించి భక్తి లైక గురించి కర్మ ఋషువుల గురించి మాట్లాడితే దానికి ఒక దానికి ఒక హద్దు ఉంటుంది అది ఈ అవుట్ ఆఫ్ బౌన్స్ karma, upasanānavi, they have certain limitations, and limitations are kavagāhana undi matlāda also. Vaat paridhilo ni tenu siku ni matlāda. Ah, if I tell you karma-dhakti viri nce matlāda, upasanu viri nce karma viri nce matlāda kadu, if I tell you jñānamo yaka, kulu sutaramu ledhu, for matlāda example, sāla contradiction suchas thai, it is a very unconvincing, and it could be outright misleading also. It's a problem. అందుకని యూ కె నాట్ హ్యాండిల్ ఇట్ చాలా ప్రాబ్లం అయిపోతుంది ఏదో తల పోక లేకుండా ఏదో మాట్లాడుతూ ఉంటే ఇట్ బికమ్స్ ఎ ప్రాబ్లం సో బట్ దెన్ ఎవరి థింగ్ హ్యాజ్ ఎ ప్లేస్ ఇన్ దిస్ వర్ల్డ్ ఎవరిథింగ్ హ్యాజ్ ఎ ప్లేస్ యూ హ్యావ్ టు అకామిడేట్ ఎవరి థింగ్ బట్ యూ నీడ్ నాట్ అకామిడేట్ ఆల్సోలో మనస సమాధానం శ్రద్ధ అంటే అదర్ హ్యాండ్ శ్రద్ధ లేని పరిస్థితి అసత్యాం అంటే పరిస్థితి చెప్పారు దురవగమ తు సత్యాం అందే అదర్ హ్యాండ్ మీలో కనుక శ్రద్ధ ఉన్నట్లయితే శ్రద్ధ ఉన్నదో అంటే శ్రద్ధ వేదాంతం శ్రద్ధ అంటే భక్తి కాదు నేను ఇందాక మీకు మనం చేశాను ద్వైత భక్తికి అద్వైత భక్తికి మీకు నేను తేడా చెప్పాను భక్తి ఉంటుంది కానీ ఆ భక్తిలో ఆ ఏకత్వము మిలితమై ఉంటుంది జ్ఞానము నుంచి బ్రేక్ అయిపోయిన భక్తి కాదు ఇప్పుడు చూడండి గంగానదికి గంగోత్రికి గంగోత్రి అక్కడ గోముఖం అని గోముఖం గోముఖం ఉంటుంది అక్కడి నుంచే ఆ గ్లేషియర్ స్టోన్ నుంచి గంగో ఉంటుంది స్మాల్ స్ట్రీమ్ వస్తుంది అక్కడ గోముఖానికి గంగకి మధ్యలో బ్రేక్ వచ్చిందనుకోండి కొన్ని ఇమేజిన్ ద సిచ్యువేషన్ బ్రేక్ ఒక రాదు సర్దు రాదు వస్తే అది ఇంకా గంగ కాదు దాంట్లో మీరు స్నానం చేయడం అవసరం అది మురికి కోపం అయిపోతుంది దాంట్లో ఇంకా స్నానం లేదు ఏమీ దానికి పవిత్రత ఉండదు ఏమీ ఉండదు బ్రేక్ రాదు గంగా రాదు అదే విధంగా మీ భక్తి భక్తి అంటే ఉపాసన ఉపాసన కర్మ వీటికి జ్ఞానం నుంచి బ్రేక్ రాకూడదు జ్ఞానం నుంచి కనుక వీటికి బ్రేక్ వచ్చేసిందంటే ది హోల్ థింగ్ బికమ్స్ వెరీ ప్రాబ్లం ఆట శ్రద్ధ యాంత సత్య శ్రద్ధంతో అర్థే బోధ్యనిష్ట సన్నంతం తెలియకో తెలియబోరిన విషయమునందు తెలియబోరిన విషయమైతే తత్వమసి ఆ తెలియబోరిన విషయమునందు మనస్సు నిలబడుతుంది మనసహా సమాధానం ఎందుకంటే మనస్సు నిలబడకుండా చేసే అంశాలు రెండున్నాయి ఒకటి సంశయ జ్ఞానము రెండవది విపరీత జ్ఞానము సంశయ జ్ఞానం అంటే ఏంటి హౌ కెన్ ఐ బీ బి ఇన్ఫినిట్ అది సంశయ జ్ఞానం అంటే తత్వమని నేనెల్లాగా తత్తు అవుతానండి అది సంశయ జ్ఞానం నేను తత్తు అయ్యే ప్రసక్తే లేదు ఇది విపరీత జ్ఞానం అవులే నేను తత్వెల్లా అవుతానండి అన్నవాడు ఆశ్చర్యపోయి ప్రశ్న వేసుకున్నాడు నమ్మలేకపోతున్నాడు నేను అయ్యే ప్రసక్తే లేదు అంటే వాడు ద్వైతాచార్యుడు అయి ఉంటాడు తప్పసరిగా వ్యతిరేక జ్ఞానంలో బాగా ఫిక్స్ అయిపోయి ఉంటాడు సిమెంట్ అయిపోయి ఉంటాడు సో ఈ ఈ రెండూ కనుక ఉంటే మనస్సు తత్వమేసి నిలబడదు కాబట్టి మనసహ సమాధానం బుభుత్తే మీరు ఆశ్చర్యాన్ని ప్రకటించాలి కాన్స్టెంట్ వండర్ అట్ ద ట్రూత్ మై గుడ్నెస్ హౌ కెన్ అట్ బీవ్ ఐ కెనాట్ బిలీవ్ ఇట్ అండ్ దెన్ ఈ దేశానికి తీసి రాంగ్ అనకూడదు ఐ కెనాట్ బిలీవ్ ఇట్ ఈస్ ఓకే చూడదు ఐ కెనాట్ బిలీవ్ ఇట్ మై గుడ్స్ హౌ కెన్ బిల్ బట్ దెన్ ఇట్ ఈస్ ఇన్ బీచ్ ఇట్ శుద్ధి సో అని అలా ఆశ్చర్యపడుతూ దాన్ని అలా శ్రద్ధగా ఉపాసన చేస్తే ఇది గట్ మనసు సమాధానం భవచ్చ అన్యత్రభూవం ఇదిశ్రుతే మీరు అలాగే యూ స్టే విత్ ఇట్ అహమస్మి సో మీ మైండ్ దాంట్లో సమాధానం లేదు ఆ మనస్సులో దోషాలు ఉన్నాయి కాలుష్యం ఉన్నది మీరేం చేస్తారంటే అహమస్మి అయితే వాటామై అనేటువంటి దాన్ని అర్థం మీద ఉన్న నిలిపిని చూసేందుకు తడి కూడా మార్పు చేసేటువంటిది ఎలా ఉపయోగిస్తారో ఆ రకంగా యూజ్ వాటామై అయి కాన్షియస్నెస్ బి విత్ ఐ ఆమ్ Sometimes you 없 or your consciousness, or know other consciousness, be in that essence, use it! Use it as a marking clock and I purify your mind. Сам as running or ill Jonathan mm will go down, to control his -hmm. bodyw часть and all the skills of кварти-est. A good thinking, you said, there is impurities mm here, it's titled Pu explicitly gegen a cape or bracelet cam, all mm you have -hmm. are running are being mixed in a 팔, nothing ins smushing he -hmm. will come to know it. so you will come to me you will get a clue clue nanta kal you will come to night evening chali you will get a clue my good man this is it ani oka clue ostu osthe saosaram emmo lemu cheyali ultimately that i know can save the human being from the thraldom of ignorance so pradhartha anya tramana bhum ityadi shruteh so say er shoduma ఇది రేపు ఆ మంత్రం కంప్లీట్ చేసి నెక్స్ట్ ఖండ్లోకి వెళ్తాం ఓం పూర్ణ నమద పూర్ణ నముదం పూర్ణా పూర్ణము దూర్ణస్ పూర్ణమాయ పూర్ణమ నివాద శిష్యతే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీగురుజ్యో నమ హరి ఓం దక్ష